Not anything else. Karma cheshmuni mundu. Edana karma cheshmuni mundu. One has to think this much. And in the activity and under the cheshmuni, what am I getting out of it? No, no, in the, in the motor stony. No, you are wrong. That is not karma phala. Karma phala mu sukhamo ar dukkham. And you sukhan ra wali. Dukkhan yavadu koharama. Sukhan ra wali. Are you getting it? In appropriate amount lo niku sukham ston da. లేదండి బాబు దుఃఖం వస్తుంది అంటే నీ యాక్టివిటీలో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ వాట్ ఈజ్ మిస్సింగ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పురుషార్థ ఈజ్ మిస్సింగ్ కాబట్టి మానవులు పురుషార్థ కలిగి ఉండాలి సో పురుషార్థ ఏమిటి మానవ జీవితానికి ఒకే పురుషార్థము కామన అప్పుడు అర్థము డబ్బు సంపాదిస్తున్నారు సుఖం కోసం పురుషార్థ నిశ్చయం గలవాడు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావు అంటే సుఖం కోసం అని చెప్తాడు పురుషార్థ నిశ్చయం లేనివాడు ఏమని బాగా ఇంకా దాని బడ్జెట్ బ్యాలెన్స్ షీట్ కోసం సంపాదిస్తున్నాను అంటాడు పురుషార్థ నిశ్చయం లేదు పురుషార్థ నిశ్చయం గలవాడైతే ఏమని చెప్పాలి డబ్బెందుకు సంపాదిస్తున్నావు సుఖం కోసం భోగ సామగ్రి భోగ భోగముల వెంట ఎందుకు పడుతున్నావు సుఖం కోసం యజ్ఞయాగాది కర్మలు ఎందుకు చేస్తున్నావు సుఖం కోసం ఆత్మ ఆత్మజ్ఞానాన్ని ఎందుకు పరిశీలిస్తున్నావు సుఖం కోసం కాబట్టి ఒకే ఒక పురుషార్థము గలదు దాని పేరే సుఖము అది ఎటువంటి సుఖము సుఖం ఎటువంటిది అంటే చూడండి సుఖం ఎటువంటిది కావాలి మీకు నేను అడుగుతా చెప్పండి మీకు పొద్దున్న సుఖం కావాలా మధ్యాహ్నం సుఖం కావాలా సాయంకాలం సుఖం కావాలా అన్ని కాలములు ఎందు సుఖం కావాలి మీరు ఆఫీసులో సుఖం కావాలా ఇంట్లో సుఖం కావాలా మార్కెట్లో సుఖం కావాలా అన్ని స్థానముల ఎందు అన్ని దేశముల సుఖం కావాలి ఏ ఏ వస్తువులతోటి వ్యవహరించేప్పుడు మీకు సుఖం కావాలి అన్ని వస్తువులతో వ్యవహరించేప్పుడు సుఖం కావాలి సుఖము జాగ్రత్త అవస్థలో కావాలా స్వప్నావస్థలో కావాలా సుశుక్తి ఎందు కావాలా అన్ని అవస్థల ఎందు కావాలి ఆ సుఖము మీరు స్వతంత్రంగా కావాలా లేకపోతే మీరు అలాగే ఇంకొకళ్ళ ఆ సుఖం కోసం ఇంకొకళ్ళ అదుపాజ్ఞల్లో ఉండి సుఖం కావాలా ఇంకొకళ్ళ అదుపాజ్ఞలలో ఉండి సుఖం కావాలా లేకపోతే స్వతంత్రమైన సుఖం కావాలా స్వతంత్రమైన సుఖం కావాలి పరతంత్రం ఉండకూడదు మీకు ఈ సుఖము తెలిసి సుఖము కావాలా తెలియకపోయినా పర్వాలేదా తెలిసి సుఖం కావాలి కదా తర్వాత ఈ సుఖంలో ఓ పిసరు దుఃఖం మిలాయించినా పర్వాలేదా నో దుఃఖ సమ్మిశ్రము కానీ తెలుస్తూ ఉండే స్వతంత్రమైన సకల అవస్థాత్రయమునకు అతీతమైన అంటే మూడవస్థలని వ్యాపించి ఉండే దేశ పరిచ్ఛేదము లేని కాల పరిచ్ఛేదము లేని వస్తు పరిచ్ఛేదము లేని సుఖము ఆ సుఖము మీకు బయట ఉండాలా మీ స్వరూపంలో ఉండాలా మీ స్వరూపంలో ఉండాలి అది సుఖము అలాంటి సుఖం కావాలి నాకు అలాంటి సుఖం కావాలి ఆ సుఖానికే ఈశ్వరుడు అని పేరు అట్టి సుఖమునకే ఈశ్వరుడు అని పేరు ఈశ్వరుడు అంటే రసో వయసహ రసగృహేవాయంలో ద్వానండి భవతి సో ఆనందో బ్రహ్మే ది వ్యజానాత్ ఆనందో విజ్ఞానమానందం బ్రహ్మ తెలిసే సుఖం ఆనందం అంటే సుఖం అండి సుఖశబ్దానికి ఆనందం అని కూడా అర్థం అలా పర్యాయాలుగా వాడతారు యో వైభూమా తత్సుఖం సో అటువంటి సుఖము కావాలి నాకు సుఖము కావాలి నేను డబ్బు సంపాదించే దేనికి సుఖం కోసం ఈ భోగ సామగ్రులు ఈ కారులు వీటన్నిటి సుఖం కోసం యజ్ఞాలు యాగాలు పూజలు సుఖం కోసం గీతా ఉపనిషత్తుల సుఖం కోసం నాకు అటువంటి సుఖం కావాలి అట్లీస్ట్ పురుషార్థ నిశ్చయం కరెక్ట్గా ఉండాలి కదా బీ సెల్ఫిష్ బై ఆల్ మీన్స్ బట్ బీ సెల్ఫిష్ ఇన్ ది రైట్ వే నాట్ ఇన్ రాంగ్ వే బీ సెల్ఫిష్ అయ్యి డబ్బు మూట కట్టారనుకోండి యు ఆర్ సెల్ఫిష్ ఇన్ ది రాంగ్ వే కాబట్టి బీ సెల్ఫిష్ బై ఆల్ మీన్స్ బట్ బీ సెల్ఫిష్ ఇన్ ది రైట్ వే పురుషార్థ నిశ్చయము కలిగి ఉండాలి అటువంటి సుఖము దానికే ఆనందము దానికే ఈశ్వరుడు అని పేరు ఆ సుఖస్వరూపుడైనా ఆనందస్వరూపుడైనా ఆ ఈశ్వరుడు ఆత్మరూపంగా నేను జీవితంలో పొందవలను అనే పురుషార్థ నిశ్చయం కలవాడే భక్తుడు మత్పరమహ అటువంటి ఆనందస్వరూపుడైన ఈశ్వరుణ్ణి నేను పొందవలను అది మత్కర్మకృత్ మత్పర శంకర మత్పర కరోతి భృత్య స్వామి కర్మ నటు ఆత్మన పరమా ప్రేత్యా గతి స్వామినం ప్రతిపద్యయ మత్కర్మకృత్ మామే పరమాంగతి ప్రతిపద్యతే ఇది మత్పరమ శంకరులు ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు ఆయన అలాంటికంటే నేనే మరో డైరెక్షన్లో వెళ్ళిపోయారంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాలి నేను నేను ఐ డిడ్ నాట్ యాంటిసిపేట్ ఇట్ అహం పరమహ పరా గతి ఎయం మత్పరమ అది ఇప్పుడు చూడండి భృత్యుడు ఉంటాడు అంటే అస్వతంత్రుడు సేవకుడు హీ హీజ్ నాట్ ఇండిపెండెంట్ దేర్ ఇస్ నో ఫ్రీడమ్ భృత్యుడు సో చూడండి వేదాంతంలో ఫ్రీడమ్ ఎక్వైర్స్ సుప్రీం ఇంపార్టెన్స్ ఫ్రీడమ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సాధారణంగా మేము కైంకర్యం చేస్తాం కెంకర్లం దాసులం ఈ భాష వేదాంతంలో అది ఫిట్ కాదు అది భక్తి అంటే అది భక్తి కూడా కాదు అది మూఢత్వం దాస దాసభావం ఏమిటండి దాస ఏమిటి దాస అంటే యు వాంట్ టు బి ఏ స్లేవ్ ఇంత ఇంత భక్తి చేసి దేనికోసం స్లేవ్ మనం ఈశ్వరుడికి స్లేవ్గా ఉంటాను నో ఈశ్వర డజంట్ లైక్ ఇట్ సపోజ్ మీరు తండ్రి గారి దగ్గరికి కానీ తల్లిగారి దగ్గరికి కానీ వెళ్ళి మీరు సేవ చేస్తే వాళ్ళు సంతోషిస్తారు మీరు ఇండిపెండెంట్గా అభివృద్ధిలోకి వస్తే సంతోషిస్తారు కానీ అమ్మగారు నేను నీకు స్లేవ్గా ఉంటాను అంటే ఆవిడ తల కొట్టుకుంటుంది ఈ స్లేవ్ ఏమిట్రా పోరాటో నీ పని చేసుకో దేవుడు కూడా అంతే దిస్ స్లేవ్ బిజినెస్ డజంట్ వర్క్ కింకరా కింకరా అంటే భృత్యహ కింకరో ఏం చేయమంటావు చెప్పు కైంకర్యమో నో కైంకర్యం అనే దానికి వేరే అర్థం ఏదైనా ఉందేమో నాకు తెలీదు అర్థం ఇట్ ఈజ్ నాట్ జలింగ్ విత్ మీ సో భృత్యుడు ఉంటాడు సేవకుడు వాడు కర్మ చేస్తాడు ఎవరి కోసం చేస్తాడు కర్మ స్వామి కోసం చేస్తాడు స్వామి కర్మ చేస్తాడు స్వామి కర్మ కరోతి నాతో ఆత్మన తన స్వంత పని స్వామి కర్మే చేస్తాడు జీతం కోసం ఓకే సో ఆ కర్మ యొక్క ఫలము సో ఆ ఫలము ఎవరిని పొందుతుంది స్వామినం ప్రతిపద్యతే ఇప్పుడు మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి కష్టపడి పనిచేస్తారు ఆ ఎవరి ఎవరి పని చేస్తారు ఆ ఫ్యాక్టరీ యజమాని యొక్క పని చేస్తారు దాని ఫలము ఎవరిని పొందుతుంది ఫ్యాక్టరీ యజమానిని పొందుతుంది మరి మీకేమొస్తుంది జీతం వస్తుంది సో ఇక్కడ అలా కుదరదు ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఇక్కడ నా కర్మని చేస్తాడు నన్నే పొందుతాడు మత్కర్మ కరోతి మత్కర్మకృత్ మామేవ పరమాం గతిం ప్రతిపద్యతే ఇది మత్పరమ ఇది ఆ తెలుగు సమాసం ఇక్కడ ఈ శ్లోకం అనుకున్నాను బట్ దెన్ సేవకుడు ప్రభువు యొక్క పనిని చేస్తాడు నేను తెలుగులో రాసింది చదువుతున్నాను ఇది మనకు ఉపకరిస్తుందేమో చూద్దాం సేవకుడు ప్రభువు యొక్క పనిని చేస్తాడు కానీ తాను మరణించిన పిదప పొందదగిన సర్వోత్తమైన గతి ఫలము అని ప్రభువును శరణు వేడాడు ప్రభువు యొక్క పని చేస్తాడు యజమాని యొక్క పని చేస్తాడు ఓనర్ ఫ్యాక్టరీ ఓనర్కి పని చేసి పెడతాడు కానీ ఆ నేను ఫ్యాక్టరీ ఓనర్ని అయ్యా నేను మీ పని చేస్తున్నాను నేను నా జీవితం అంతా మీకే పని చేస్తాను ఎటు నా కోరిక ఏమిటంటే నేను చచ్చిపోయిన తర్వాత నేను వచ్చి మీలో విలీనమైపోవాలి అని చేస్తాడా అని చేయడు కానీ ఈశ్వరుని యొక్క పనిని అలా చేయాలి ఈశ్వరుని యొక్క పూజ మీరు చేస్తే చతుర్థి విభక్తి అర్థం చెప్పి ఈశ్వరుని యొక్క పూజ చేస్తే ఎందుకు చేయాలి జనరల్ మేనేజర్ని వర్క్ చేసి మరణించిన తర్వాత జనరల్ మేనేజర్లో విలీనం అవడం కోసం చేయట కదా అలాగా కానీ ఈశ్వరుని యొక్క పూజ చేసి ఎందుకు చేయాలి డబ్బు కోసమో స్వర్గం కోసమో చేయకూడదు నేను జీవించున్నంత కాలం నిన్ను పూజిస్తాను ఈ పూజకి లక్ష్యం ఒక్కటియే ఈ దేహం పడిపోయేప్పటికీ నేను నీలో కలిసిపోవాలి మత్పరమ అది మత్కర్మ కొరత కాని తాను మరణించిన పిదప పొందదగిన సర్వోత్తమైన గతి అంటే ఫలము అని ప్రభువును శరణు వేడడు అది సేవకుడు చేసే పని అలా ఉంటుంది కానీ ఈ భక్తుడైతే నా పనిని చేయువాడు నా పనిని చేస్తాడు మరియు నన్నే సర్వోత్తమైన గతిగా శరణు వేడును కనుక ఈతడు మత్పరముడు నాట్ ఓన్లీ మత్కర్మ కృత్ బట్ ఆల్సో మత్ పరమ అర్థమైందండి ఇప్పుడు సేవకుడు ఉన్నాడు అనుకోండి సేవకుడు ఎవళ్ళ కర్మ చేస్తాడు యజమానుని ఓనర్ కర్మ చేస్తాడు కానీ ఓనరే పరమ గతిగా పెట్టుకోడు కానీ భక్తుడు ఈశ్వరుని కర్మను చేస్తాడు ఈశ్వరుని కొరకు కర్మను చేస్తాడు లేదా తన ధర్మాన్ని అనుష్ఠించి ఈశ్వర బుద్ధితో తన ధర్మాన్ని అనుష్ఠిస్తాడు మొత్తానికి లక్ష్యం ఎప్పుడూ ఈశ్వరుడే ఉంటుంది కర్మను చేసే సందర్భంలో అలా ఎందుకు చేస్తున్నట్టు ఈ దేహము అంతమయ్యే నాటికి నేను నీలో కలిసిపోవాలి అని అందుకోసం చేస్తున్నాను కాబట్టి మత్కర్మ కృతే మత్పరమ అలా వ్యాఖ్యానం చేశారు చూసారా ఎంత సూక్ష్మంగా వ్యాఖ్యానం చేశారో భాష్యకారులు అహం పరమహ పరాగతిహీ ఎ సహ అయం మత్పర తథా మద్భక్ ఇతడు నా భక్తుడు నా భక్తుడంటే అర్థమేమిటి నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించుతా అంటే మామేవా సర్వప్రకారై సర్వాత్మనా సర్వోత్సాహేన భజతే ఇది మద్భక్ అది భక్తుడంటే ప్రేమించువాడు ఈ ప్రేమనే దానికి శంకరులు చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు ఇక్కడ ప్రేమ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రియుడు ప్రియురాలని ప్రేమిస్తాడు ఎలా ప్రేమిస్తాడు అన్ని ప్రకారములుగా ప్రేమిస్తాడు ఆవిడికి ఆకలిగా ఉందంటే టిఫిన్ తెచ్చిపెడతాడు ఆవిడికేమో ఒక్క పొస్తుందంటే విసిరికర్ర పెట్టి విసురుతాడు ఆవిడ ఇప్పుడు బయలుదేరి పిక్నిక్కి వెళ్ళిపోవాలంటే బస్సు ఎక్కించి తీసుకుపోతాడు ట్యాక్సీ అయితే తీసుకు ఆవిడిని సేవిస్తాడు మరి ప్రియుడు ప్రియురాలని సర్వప్రకారములుగా ప్రేమిస్తాడు అలాగే ఈశ్వరుణ్ణి భక్తుడు అలా ప్రేమిస్తాడు సర్వ ప్రకారములుగా అంటే ఏమిటి తను భోజనం చేసేది ఈశ్వర భజనమే నిద్రపోయేది కూడా ఈశ్వర భజనమే ఇలాగా పెంద్రాలే నిద్రపోతే పెంద్రాలే నిద్ర మళ్ళీ ఈశ్వర ధ్యానం చేసుకోవచ్చు కాబట్టి నిద్ర కూడా ఈశ్వర ధ్యానం కోసమే నిద్రపోయే ముందు ఈశ్వర ధ్యానము నిద్ర ఈశ్వర ధ్యానము ఎక్సర్సైజ్ చేసి బాడీని కండిషన్లో పెట్టుకుంటాడు ఎందుకంటే పురుషార్థం ఉన్నది ఈశ్వరుణ్ణి మనం చేరుకోవాలి అనే పురుషార్థానికి ఈ బాడీ అడ్డు రాకూడదు కాబట్టి దాన్ని ఆరోగ్యంగా పెట్టుకుంటాడు మందు వేసుకుని దేనికి ఈశ్వర ప్రాప్తికి బాడీ అడ్డు రాకుండా ఉండడం కోసం మందు వేసుకుంటాడు ఈశ్వర ప్రాప్తికి దేహము సహకరించడం కోసం పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు స్వధర్మానుష్ఠానాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు సర్వప్రకారములుగా తర్వాత సర్వోత్సాహంతో ఇప్పుడు సర్వోత్సాహం అనేదానికి అర్థం ఏంటంటే మనం చేసే సాధన ఏదైతే ఉంటుందో అది ఇంపోజ్డ్గా ఉండకూడదు తన నెత్తి మీద తానే పెట్టుకున్న బరువులా ఉండకూడదు అలా పెట్టుకుంటాడు రోజులు అయ్యప్ప వ్రతం చేస్తాను అని పెట్టుకుంటాడు ఏదో వీక్ మోమెంట్లో దీక్ష తీసుకుంటాడు గురుస్వామి దగ్గర కూర్చుని ఆ దీక్ష పుచ్చుకుంటాడు ఇరవై రోజులు అయ్యేప్పటికీ అమ్మ నా వల్ల కాదండి బాబు ఇంకా ఇరవై రోజులు నయాన్ని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు అలా నీరసంగా పడుకుంటాడు మళ్ళీ గురుస్వామిని ముప్పై రోజు అవన్నీ మధ్యలో ఆపేస్తే ఏమవుతుందని అడుగుతాడు అయితే ఆ గురుస్వామి అని చెప్తాడు అయ్యప్ప బెత్తం పట్టుకుని నిన్ను వాయించేస్తాడు జాగ్రత్త రక్తాల చెట్లా కొడతాడని చెప్పి అమ్మో అని మళ్ళీ భయపడిన ఇంటికి వస్తాడు అలాగా అతి కష్టం మీద అలా ఇరుముడి ఒప్పడం అలా పారేయడం అమ్మాయ పెద్ద బరువు వదిలిపోయింది అలాగే సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ బర్డెన్ అలా ఉండకూడదు సర్వోత్సాహేన అని చెప్పిన కొంతమంది నన్ను అడుగుతారు ఏమన్నా చెప్ప ఎంత చేయమంటారు వంద చేయమంటారా వెయిట్ చేయమంటారో చూడటప్పుడు నీకు ఉత్సాహం వంద చేస్తే ఉంటుందా వెయిట్ చేస్తే ఉంటుందా వంద దాకా ఉంటుందండి అంతే సరిపెట్టుకోవాలంటే ఉత్సాహం ఉల్లాసం ఉండాలి కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అయ్యో ఇంత తక్కువ చేస్తున్నామే ఎక్కువ చేస్తానని ప్రామిస్ చేసి తక్కువ చేసేమే అని కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు ఏమన్నా సర్వత్రా కాన్ఫ్లిక్టే సంవత్సరంలో కాన్ఫ్లిక్ట్ మార్కెట్కి వెళ్తే కాన్ఫ్లిక్ట్ అదే వీడు పది రూపాయలు వస్తూ పన్నెండు రూపాయలు కుచ్చేసుకుంటున్నాడే అని కాన్ఫ్లిక్ట్ ఇంట్లో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ వీధిలో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ అంతటా కానీ ఉద్యోగంలో కాన్ఫ్లిక్ట్ బతికే కాన్ఫ్లిక్ట్ ఇంకా దేవుడి దగ్గర కూడా కాన్ఫ్లిక్ట్ అయితే ఇంకా ఘర్షణ ఉండకూడదు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోకూడదు ఫ్రీడమ్ ఉండాలి సర్వోత్సాహేన అన్ని విధముల ఉత్సాహంతో ఆ భక్తిని చేయాల్సి ఉంటుంది తర్వాత సర్వాత్మన సర్వాత్మభావంతో ఈశ్వరుణ్ణి భజించాలి ఈశ్వరుని ఎందు ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ ఎటువంటి ఈశ్వరునిపై ప్రేమ సర్వాత్మని ప్రీతి భక్తి సర్వాత్మని ప్రీతి అని డిఫినేషన్ అలా ఇచ్చారు సర్వేషే మనసో ప్రీతి భక్తిని త్యభిఢీయతే అని భక్తి రసాయనం మధుసూదన సరస్వతి మీరు ఒక పరిచ్ఛిన్నమైన రూపం మీద ప్రీతి పెడితే అది భక్తికి ఇంకా భక్తి పెరగాల్సిన అవసరం ఉన్నది పరిచ్ఛిన్నమైన రూపం మీద భక్తి సమగ్రం అవుతుంది సర్వాత్మని ప్రీతి ఈశ్వరుణ్ణి సర్వాత్మభావంతో దర్శించి ప్రేమిస్తే అదే యథార్థమైనటువంటి భక్తి అనే డెఫినేషన్లోకి వస్తుంది అది మద్భక్త ఇక ఈ విషయాలని మనం కవర్ చేసినవే మళ్ళీ ఇంకొకసారి సమగ్రంగా మనం దాన్ని రివ్యూ చేసుకున్నాం ఏమైనా కొన్ని కొత్త విషయాలు కూడా కవర్ అయ్యాయి ఇంకా మిగిలిన రెండు సెటిల్ చేస్తే ఆ శ్లోకం పూర్తవుతుంది దట్ ఈస్ ది టార్గెట్ టుడే ఇంకే శ్లోకాన్ని మళ్ళీ వారాన్ని గట్టి పెట్టేది లేదు ఇప్పుడు రెండు చేయాల్సినవి మనం చూసాము రెండు విడిచిపెట్టాల్సినవి చూడాలి ఏమిటి రెండు విడిచిపెట్టాల్సినవి సంగమును విడిచిపెట్టాలి సంగవర్జిత సంగము ఉండకూడదు ఇది పెద్ద టాపిక్ ఇది అందరికీ ఇమీడియట్ రిలవెంట్ రిలవెన్స్ ఉన్న టాపిక్ ఇమీడియట్గా ఈ క్షణంలోనే ఈ పూట నుండే ఇది మన జీవితంలో అనుభవానికి తెచ్చుకుంటూ మనం ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఉన్న టాపిక్ ఏమిటి సంఘవర్జిత ఇంట్లో వీడు అనే భేదం లేదు యంగు ఓల్డు సన్యాసి గృహస్థు ఈ తేడాలు లేవు సంఘం అనేది అందరినీ తన గుప్పిట్లో పెట్టు కూర్చుంటుంది ఎవరని పొల్లె సన్యాసి కాషాయం కట్టుకున్నాడు వీడిని వదిలేద్దామని వదిలేదు వల్ల వీడు బ్రహ్మచారిని వదిలిపెట్టదు అందరినీ పట్టేస్తుంది ఈ సంఘము అనేది మహామాయ సంఘవర్జిత ఆ సంఘాన్ని శంకరులు సంఘం అంటే ఆసక్తి ఆసక్తి అతుక్కుపోవడం తగులు కొనుట తగులు కొనుట అంటే ఏమిటి పక్షులు ఆకాశంలో వెళ్తూ ఉంటాయి కింద బియ్యపు కిందలు చూస్తాయి ఓ పక్షి చెప్తున్నాయి ఇది మిత్ర విత్తనలాభం కథలో ఉంది ఓ పక్షి చెప్తుంది అడవిలో బియ్యపు గిందులు ఉండవలరా ఊళ్ళో ఉంటాయి బియ్యపు గిందులు అడవిలో ఉండవు అని చెప్తుంది ఓ పక్షి అంటే ఇంకో పక్షి ఉంటుంది ఈ ముసలి పక్షి ఉందే ప్రతిదానికి తుమ్ముతుంది ప్రతిదానికి అడ్డే షటాక్ అని దాన్ని నోరు మూసి లభించిన బియ్యపు గింజలు తినడం మానేసి ఇదెక్కడ ఆటంకము తుమ్మడం అని దాన్ని చేవాట్లు పెట్టి ఈ పక్షులన్నీ కిందకి దిగుతాయి ఆ బియ్యపు గిందుల కోసం దీవితోనే వాటి కాళ్ళు అక్కడ ఉన్న వలలో చిక్కుకుపోతాయి ఇది మన మన బతుకు అలా ఉంటుంది వీఆర్ దట్ దోస్ బర్డ్స్ మనమే ఆ బియ్యపుంజల మీద భ్రమతోటి పక్షులు చిక్కుకుపోయినట్టుగా మనం సంసారం అనేటువంటి వలలో చిక్కుకుని ఉంటాము సంగము తగులు కొనుట అనే మాట ఆ కాళ్ళకి వల పట్టేసుకోవడాన్ని తగులు అంటారు వీటి సంసారంలో తగులుకొని ఉంటాడు మనిషి చూడ్డానికి రికామికిగా బాగానే ఉంటాడు చక్కగా డ్రెస్సుది వేసుకుంటాడు ఈ టోట్లు చేస్తూ ఉంటాడు చాలా ఫ్యాషనబుల్గా ఉంటాడు కానీ వాడి కాళ్ళు ఆ మానసికంగా అనేక బంధాలతో కట్టివేయబడి ఉంటాడు ఎక్కడ ఫ్రీడమ్ అనేదే ఉండకుండా లేకుండా ఉంటాడు అది సంఘము ఆ సంఘాన్ని శంకరులు చెప్తారు సంగవర్జిత ధన పుత్ర మిత్ర సంగవర్జిత సంగ ప్రీతి స్నేహ తద్వర్జిత స్నేహ అంటే నూనె నూనె ఇప్పుడు ఆవకాయ ఆవకాయ స్వామీజీ మీరు ఆవకాయ వేసుకోండి అది ఓ సీసారి అగ్గిచ్చారనుకోండి అది ఏం సరే ఇచ్చారు కదా ప్రేమతో కొంచెం చీకటిగా ఉంది ఆ మసక చీకటి చేతి ప్రేమతో ఇచ్చారని చేతిలో తీసుకొని సంచిలో పెట్టుకుని ఇంటికి వెళ్ళి చూస్తే చెంతా నూనె ఈ చెయ్యిని ఈ పండువా అంతా సంచి ఈ సంచి అంతా లోపల భగవద్గీత పుస్తకం అంతా నూనె తలకాయ అంతా నూనె దాన్ని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సగ్గ స్నేహము అతుక్కుపోతుంది అలాగే నూనె పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది ఇప్పుడు దాన్ని ఎలా పోగొట్టాలి సబ్బు పెట్టి తలకాయ రుద్దుకోవాలి దీన్ని బట్టలు సబ్బు పెట్టి రుద్దాలి ఆ సంచిరి ఇలా తిరగేసి బట్టలుపు పెట్టి దారితారు భగవద్గీత పుస్తకం అట్టవతల పారేసి కొత్త అట్ట వేసుకోవాలి అబ్బో అయినా కూడా ఇంకా ఆ నూలి వాసన వేస్తూ అవకాశం తర్వాత ఈలో ఈ సంఘం అంతా ఉంటుంది ఈ సంసారము కొత్త అవకాశీసా వంటిది పూర్లీ ప్యాక్డ్ నూనె పోసి పూర్ ప్యాకింగ్ చేసిన అవకాశీసా ఇలాంటిదో ఈ సంసారం అల్లటిది ముట్టుకుంటే పట్టుకుంటున్నాం మోస్ట్ డేంజరస్ సంగము ఆసక్తి తగునుకోవడం లేపము ధనము మనుష్యులు దే స్లేవ్స్ టు వెల్త్ దే స్లేవ్స్ టు మనీ ధనవంతులు వాళ్ళు మేము ధనమును మా స్వంతం చేసుకుని అని పైకి అలా కానీ వాళ్ళు బానిసలు ధనానికి బానిసలు ఆ ధనాన్ని పోగేసేప్పుడు బానిసల వలే పోగేసిన ధనం మీద కాపలా కాపలా కుక్కల వలె కాపలా కాస్తూ ఉంటారు బానిసల వలె కాపలా కాస్తారు ఉంటారు మానవ స్వభావం నేను ఎవళ్ళనే ధనానికి బానిసలు మనుషులు దానికి మళ్ళీ బోర్డు అని థీరీలు ఎకనామిక్ థీరీలు రిలిజియస్ థీరీలు ధనకామహ అంటారు దానికి మళ్ళీ పూజలు ఏంటి ధనానికి ఇట్ ఈజ్ ద మోస్ట్ కరప్ట్ కరప్ట్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ధనమునందు ఆసక్తి చాలది పుత్ర పుత్రుడి గురించి పుత్ర అంటే పుత్రిక ఇంక్లూడెడ్ డాటర్ సన్ అండ్ డాటర్ చూడండి సన్ అండ్ డాటర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సన్ అండ్ డా ప్రాక్టికల్గా ఆలోచించాలి సన్ అండ్ డాటర్ కొడుకు కూతురు మీద మనకి ఉన్నది ప్రేమ కాదు అది ఆసక్తి ప్రేమ కాదు ప్రేమ కాదన్నదానికి దృష్ట ఆమె నిదర్శనం ఏమిటంటే ఆ సంబంధంలో మీకు దుఃఖం కలిగితే అది ప్రేమ కాదు ఆసక్తి దుఃఖం ఎందుకు కలుగుతుంది వాడి మీద ఏదో ఒక ఆసక్తి పెట్టుకుంటారు అపేక్ష ఉంటుంది వాడు ఇలా ప్రవర్తించాలి అనేటువంటి ఒక అపేక్ష పెట్టుకుంటారు వాడు అలా ప్రవర్తించకపోతే దుఃఖం కలుగుతుంది మీకు దుఃఖం కలిగిందంటే లెట్ మస్ టెస్ట్ లెట్మోస్టెస్ట్ అంటారు అంటే లెట్మోస్ పేపర్ తీసి నీటిలో పెడితే ఎర్రగా అయితే అది యాసిడ్ అది ఇంకా మీరు ఇంకేం చేయక్కర్లేదు అలాగే ఆ రిలేషన్లో మీకు దుఃఖం కలిగిందా లేదా కొంచెమే కలిగిందండి ఆ మీకు ఆసక్తి ఉన్నది ఆసక్తి తర్వాత వీడు నా కొడుకు ఈమె నా కూతురు తప్పు వాళ్ళు దే ఆర్ నాట్ మై సన్ అండ్ మై డాటర్ ఒక మహాకవి అన్నాడు ఖలీల్ గిబ్రాన్ అని మహాకవి అతను అంటాడు వాళ్ళు నా కొడుకు నా కూతురు కాదు నేను తరచు కోర్చేస్తూ వాళ్ళు నా కొడుకు నా కూతురు కాదు వాళ్ళు ఈశ్వరుని యొక్క సంతానము వాళ్ళు వాళ్ళని నేను సృష్టించలేదు ఆ సర్వవ్యాపకమైన ప్రాణశక్తి అది అభివ్యక్తమవటానికి దానికి ఉండే తహతహ నుండి వీళ్ళు సృష్టింపబడ్డారు ఆ లైఫ్ ద పవర్ ఆఫ్ లైఫ్ లైఫ్ వాన్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్సెల్ఫ్ యు కెనాట్ స్టాప్ ఇట్ ఆ లైఫ్కు ఉన్న పవర్ ఎంతటిదంటే వెన్ ఇట్ వాన్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఎక్స్ప్రెస్ యు కెనాట్ స్టాప్ ఇట్ ఆ ఆ కాస్మిక్ లైఫ్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే ప్రాణశక్తి యొక్క అభివ్యక్తి రూపములే తప్ప వాళ్ళు నేను సృష్టించలేదు వాళ్ళని ఈ లోకంలోకి నేను ఐఎమ్ నాట్ ది ఆధార్ నేను తండ్రిని కాదు ఏమీ కాదు నా ద్వారా ఈ లోకంలోకి వచ్చారు వాళ్ళు నా సంతానం కాదు వాళ్ళకి నా ఎజెండా ఇవ్వను వాళ్ళకి నా ప్రేమను ఇస్తాను I don't give my agenda to them. I give them my love. They are controlling. They are supporting. So that they grow. Talitandrulu people are doing a crotan mokkal. Crotan mokkal is doing a crotan mokkal. They are doing a lot of work. They are doing a lot of work. They are doing a lot of work. అంతవరకు పెరిగి ఆగిపోవాలి అంతకంటే కొంచెం పెరిగిందంటే మళ్ళీ కట్ చేసేస్తుంది తల్లిదండ్రులు పిల్లలను అలా పెంచుతారు తల్లిదండ్రులకి పిల్లలపై గలది ఉన్నది ప్రేమ కాదు ఆసక్తి ఆసక్తి ఆసక్తి కాబట్టి ఈ హ్యూమన్ రిలేషన్స్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి కలత్ర కలత్ర అంటే వైఫ్ కాదు కలత్ర అంటే స్పౌజ్ భర్త అయితే భార్య భార్య అయితే భర్త కలత్ర శబ్దానికి స్పౌజ్ అని అర్థం వైఫ్ వైఫ్ అని కాదు శంకరులు భార్యా బిభ్యతి తస్మిన్ కాయే అంటారు బిభ్యతి బహువచనం బిభేతి విభీత బిభ్యతి భార్య ఏకవచనం అయితే ఎలా ఉంటుంది భార్యా అని అర్థం చెప్పాలి భార్య బిభ్యతి అంటున్నారు కదా కాబట్టి విసర్గ లోపించింది భార్యా బిభ్యతి భార్యా అంటే వీడి మీద ఆధారపడిన వాళ్ళు అర్థం భార్య భార్య భార్యా భియంతే ఇది భార్య భార్యా వీడి మీద ఆధారపడ్డవాళ్ళు అంటే వీడి భార్య పత్ని కొడుకులు కూతుళ్ళు పరిచారకులు వీడి కుక్క పెంచితే అది వీళ్ళందరూ కూడా దుఃఖిస్తున్నారు వీడిని వీడిని చూసి భయపడుతున్నారు వీడి దేహాన్ని చూసి అని అర్థం ఎనీవే సో కలత్ర అంటే స్పౌజ్ స్పౌజ్లో కూడా ఎలా ఉంటుందంటే కల్చరల్గా రిలిజియస్గా ఫ్యామిలీ కాంటాక్స్ట్లో డామినేట్ చేసే ప్రయత్నం ఉంటుంది డామినేట్ చేయటం భర్త ఏం చేస్తాడు పెళ్లికి ఆరంభంలో ఆమెని డామినేట్ చేస్తాడు ఓ రెండేళ్ళు నాలుగేళ్ళు వాడి ప్రారంభాన్ని బట్టి వాడు కొన్నేళ్ళు డామినేట్ చేస్తాడు ఇంకా ఆ తర్వాత ప్రాణం పోయే వరకు ఆవిడి వీడిని డామినేట్ చేస్తున్నాడు దిస్ ఈజ్ హౌ లైఫ్ గోసాన్ దిస్ ఈజ్ హౌ లైఫ్ గోసాన్ ఓ కొడుకో కూతురో పుట్టిదాకా వీడి డామినేషను ఆ తర్వాత ఆమె డామినేషను దెన్ వన్ ఇస్ డామినేటింగ్ ఓవర్ ది అదర్ దెర్ ఇస్ నో లవ్ లవ్ వెరీ రేర్గా ఓ పిసరం తొంగుతుంది mostly it is a mutual coexistence and domination exploitation seeking egoic advantage ivani telulalo ipte baa undadani english lo cheppesudu asalu ee mena bharya ani kanaka meer ante oka vaktini pattukuni ee mena bharyana gale that is an image Now, you do not know the individual anymore. A individual ఇండివిజువల్ మీద ఒక క్లోక్ మీరు వేసేస్తారు బస్ ఆ క్లోక్ ద్వారానే మీకు ఆ వ్యక్తి మీకు పరిచయం అవుతారు తప్ప భార్య అనే క్లోక్ని తీసేసి ఇన్ ఇన్ రియాలిటీ వాట్ ఈస్ దట్ పర్సన్ ఇండివిజువల్ అది అనుభవమే ఉండదు ఒక ఇమేజ్ నేను భర్తను అనే image, ime భార్య image ఇమేజ్ interact ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది ఆ ఇమేజ్ ఎంత హెవీ ఇమేజ్ వస్తో కల్చరల్గా కల్చరల్గా రెలిజియస్గా హెవీ హెవీ ఇమేజెస్ చాలా ఎజెండాతో ఉంటాయి అటువంటి ఇమేజెస్ కాబట్టి అదంతా కూడా ఆసక్తి ఈ ఆసక్తి జీవితంలో ప్రాణాంతకంగా తయారవుతుంది చాలా పెయిన్ఫుల్గా తయారవుతుంది కాబట్టి దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే ఇది చాలా ప్రాక్టికల్ నెంబర్ వన్ ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ ఇట్ ఈజ్ నాట్ సమ్ ఉటోపియన్ థింకింగ్ ఇట్ ఈజ్ ప్రాక్టికల్ నెంబర్ వన్ నెంబర్ టూ It is not against family life. It is not against social life. It is, in fact, my own own own family life, there is a great idea of family life. But in the social life, law, our relations are very important, very free freedom. Our relations are very important, we have to do it, we have to do it, we have to do it, we have to do it, అప్పుడప్పుడు అంచతనే ఏదో పిక్నిక్ కో లేకపోతే హనీమూన్కో పోదామనిపిస్తుంది ఎందుకంటే కొంత ఫ్రీడమ్ కోసం మనిషి పొరుగులు తీస్తూ కాబట్టి అది ఆసక్తి కళత్ర బంధువర్గేషు బద్ధనాతీతి బంధువు బంధువు అంటే ఎవటండి బంధిస్తాడో వాడు బంధువు ఈ బంధువులు చెప్పేసి అలా అల్లుకుపోయి బీరకాయ పీచులాగా అల్లుకుపోయి ఉంటాయి బంధువులు ఈ పెళ్లి చేస్తే కన్యాదాత నడ్డి విరిగిపోయేట్లాగే రెండు మంది బంధువులు వచ్చి కూర్చుంటారు ఇదంతా కూడా ఈ బంధువులందరూ రావడం వాళ్ళు ఏవో సబ్ యూస్లెస్ ఐటమ్స్ బహు బహుమానాలను తీసుకురావడం వాళ్ళందరికీ బఫే భోజనాలు లేకపోతే ఒడ్డన భోజనాలు ఏర్పాటు చేయడం తినంత తిన్నం పారేసినంత పారేయడం పెళ్లిళ్ళ పేరుతోటి చేసేటువంటి ఈ దుర్వ్యయము ఇంత అంతా కాదు ఇందులో భారతదేశంలో అలాంటి దుర్వ్యయం చేస్తున్నారంటే ఈజ్ ఎ పూర్ కంట్రీ వేర్ రిచ్ పీపుల్ లివ్ అని కాబట్టి అదంతా కూడా చాలా తప్పు ఈ బంధువుల పేరుతో చేసేటువంటి అల్లరి చుట్టుపక్కల వాళ్ళందరికీ నిద్ర లేకుండా గోళ ఇదంతా కూడా ఆసక్తే తప్ప సంసారమే తప్ప దీంట్లో ఏమీ సారము లేదు ఈ సంఘాన్ని అంతని కూడా విడిచిపెట్టేసి విడిచిపెట్టేసినప్పుడు ఆ అటాచ్మెంట్ అంతా విడిచిపెట్టేసినప్పుడు అప్పుడు ఈ బంధాలన్నీ తొలగిపోయి అప్పుడు ఆ హృదయము వికసించటం ప్రారంభిస్తుంది అటువంటి హృదయంలో ఎవడు ఎదురుగా కనపడితే వాడే వాడి వయస్సును బట్టి వాడే కొడుకు ఆ అమ్మాయే తమ కూతురు Amiya Thalli, Amiya Thantri, all are loved. Love working direction on the vector. So, everywhere you find love, unbounded love. Asak tepudait te taghi potten joo. Week andarani preeminsa kalmuta. Asal prama tapo mara hoato on the other. Kabatte, this is a deep topic, a practical topic, and a klesham utho kooden topic. అనేక సందేహాలకి తావిచ్చేటువంటి టాపిక్ ఇది దీన్ని ఏదో కొంతవరకు మనం చర్చించాము నేను అనేక సందర్భాల్లో ఈ టాపిక్ను చాలా శ్రద్ధగా చర్చించానంతకుముందు కూడా బహుశా భవిష్యత్తులో కూడా మనం నేను చూడబోతాము సో సంగవర్జిత నిర్వైర భాష్యకారుడు నిర్వైర నిర్గతవైర సర్వభూతూ శత్రుభావరహిత ఆత్మన అత్యంతాపకార ప్రవృత్తేషు అపి చూడండి భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకుని విని అలవాట్ లేని వాళ్ళకి కొంచెం ఇంప్రాక్టికల్గా కనపడుతుంది శంకరులు చెప్పి దాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా ఓపెన్ మైండ్ ఉండాలి చాలా సూక్ష్మంగా లోతుగా ఆలోచించేటువంటి శక్తి ఉండాలి ఇప్పుడు శత్రువుడల కూడా వ్యతిరేక బుద్ధి వద్దు నిర్వైర సర్వభూతు ఏ ప్రాణి ఎడలా వైరభావము వద్దు శత్రుభావము వద్దు వీడు శత్రువు అనే దృష్టి ఏ ప్రాణి ఎడలా వద్దు దీనికి దృష్టాంతం చెప్పారో మహాత్ములు ఇప్పుడు దోమలు ఉంటాయి దోమలు ఏం చేస్తాయి కుడుతూ ఉంటాయి కాళ్ళ మీద కుట్టేస్తాయి చెవులో కొడతాయి నిద్రపోతూ ఉంటాయి నిద్రపోలేకుండా కొడతాయి మీరేం చేస్తారు దోమల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తారు దోమతారో ఏదో కట్టుకుని దోమల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తారు అది కరెక్ట్ అంతేగాని దోమల్ని ఎప్పుడైనా ద్వేషించారా మీరు ద్వేషించారా మీరు ఆలోచించి చెప్పండి ఎవ్వడు ద్వేషించడు దోమల్ని దోమల్ని ఏం ద్వేషిస్తారండి దోమల్ని ద్వేషించరు కానీ అలా నెత్తిమీ పెట్టుకోరు దోమల్ని చక్కగా ఏదో దోమతారో ఏదో కట్టుకుని జీవిస్తారు అదేవిధంగా మనకి పెద్ద అపకారము పెద్ద కంటే కూడా పెద్ద అపకారం చేసిన వాడిని కూడా ద్వేషించరాదు వాడిని కూడా ద్వేషించకుండా ఉండడమే వాడు అపకారం చేసినా కూడా వాడు మళ్ళీ అపకారం చేసి ఛాన్స్ వాడికి ఇవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవడం తప్పు కాదు కాపాడుకోవచ్చు యూ యూ క్రియేట్ యువర్ ఓన్ బౌండరీస్ యూ సేఫ్ యువర్ ఇంట్రెస్ట్ వాడికి మళ్ళీ మన జుట్టు వాడి చేతికి అందివ్వకుండా మనకు పని పని మనం చేసుకుంటాము దూరంగా ఉంటాము కానీ ద్వేషించకూడదు ద్వేషించకపోవడానికి టెస్ట్ లెట్మస్ టెస్ట్ ఏమిటంటే మీరు మీకు అపకారం చేసిన వాడిని రోజు మొత్తం మీద ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నాడు మీరు అది లెట్మస్ టెస్ట్ ఎందుకంటే మనిషికి రాగము దేని మీద ఉందో అది గుర్తుకొస్తూ ఉంటుంది మనస్సు కష్టమానం ద్వేషం దేని మీద ఉందో అది రెట్టింపు సార్లు గుర్తుకొస్తుంది ద్వేషము అంటే ద్విషము డబుల్ పాయిజన్ కనుక ద్వేషము శత్రు ఎడల కూడా శంకరులు అంటారు పెద్ద దానికంటే పెద్ద అపకారము చేసిన వాణి ఎడల కూడా ద్వేషము వద్దు నాతో ఒక ఆయన నర్వాడు నాకు లక్ష నా డబ్ ధనాన్ని వాడి మీద కేసులు వేయాలనుకుంటున్నాను మీ సలహా ఏమిటి నేను చెప్పాను వద్దు కేసు వేయడం మరే ఏం చేయమంటారు అతన్ని పిలవండి ఒకసారి ఇంటికి డిన్నర్కి పిలవండి పిలవండి ఎందుకంటే కలి దొంగిలించేటంటే కలిసి బిజినెస్ చేసినప్పుడే వాడు దొంగిలిస్తాడు లేకపోతే ఎలా దొంగిలిస్తాడు ఇంటికి పిలిచి చక్కగా మీ భార్యతో చెప్పి చక్కటి భోజనం ఏర్పాటు చేసి అతనికి ఇచ్చి ఆ భోజనం పెట్టి తా కూడా ఇచ్చి చూడండి మీరు నా అభి నా లెక్క ప్రకారం నా ధనం కొంత మీ దగ్గర ఉండిపోయింది నా ధనం మీకెందుకు మీకున్నది చాలు మీకు మీరు నా ధనం నాకు ఇచ్చేస్తే నేను తీసుకుంటా మీరు ఒకవేళ నా ధనాన్ని ఇచ్చే ఉద్దేశం మీకు లేకపోతే భగవంతుడు మీకు మేలు చేయదు నేను మిమ్మల్ని ఐ విష్ యూ వ్యాల్ అని ఆయనకు పండుగ ఏదో ఇచ్చి పంపించేసేయండి దట్ సాల్ అంతే తప్ప కోర్టులో కేసు బయట ఉన్నది నో క్వశ్చన్ ఏ ఇంతకీ ఆ లక్ష డాలర్లు మీకెందుకు మీకున్న డాలర్లే ఎక్కువ మీకు చాలా ఎక్కువ డాలర్లు ఉన్నాయి కాబట్టి నన్ను పిలిచి భోజనం పెట్టి దక్షిణ కూడా ఇస్తున్నారు ఇప్పుడు మీకేం లోటు వచ్చింది సో లీవ్ దోస్ డాలర్స్ అండ్ ఆల్సో నెవర్ ఎవర్ హేట్ ఎనీ ఏదో పేరు పెట్టి వాడు ఇండివిజువల్గా నాకు అపకారం చేసేయడని ద్వేషించడం లేకపోతే మతం పేరుతో ద్వేషించడం కులం పేరుతో ద్వేషించడం వర్గం పేరుతో ద్వేషించడం సమ్ నెగిటివిటీ అది ఇన్ ఎవరీ సిచ్యువేషన్ in every single context without exception dvesham tappu nationalism peru todu kuda dveshinchaladu rabindranath tagore antaru nationalism is not the spiritual center humanity is the spiritual center ee rakamainaatuvanti dvesham undaaniki veerledu anyway దీని గురించి నేను మరింత విస్తారంగా చెప్తాను ఈవేళ ఈ చాప్టర్ పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా అద్వేష్టా సర్వభూతానాం అని పన్నెండో అధ్యాయంలో రాబోతోంది అక్కడ మరింత విస్తారంగా చెప్తాను ఇక్కడ మనం గమనించాల్సింది శంకరులు అన్నారు అత్యంత అపకార ప్రవృత్తేష్ దానికి సుమతీ శతకంలో ఉపకారికి నువకారము అది రెండో భాగం మొదటి భాగం ఏమిటి ఉపకారికి ఉపకారము చేయటం విపరీతము కాదు భువి వివరింపంగా అంటే పరిశీలించి చూస్తే ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం దాంట్లో గొప్పే ఉంది ఈవెన్ ట్యాక్స్ కలెక్టర్ వీళ్ళు డూయిట్ అంటాడు క్రైస్త్ ఈవెన్ ట్యాక్స్ కలెక్టర్ వీళ్ళు డూయిట్ అంటాడు ట్యాక్స్ కలెక్టర్ వస్తాడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని వస్తాడు మీరు ట్యాక్స్ డబ్బులు ఇచ్చేసి రిసీట్ ఇచ్చి థ్యాంక్ సార్ అని చక్కగా నవ్వి షేక్ చేసి వెళ్తాడు హ్యాండ్ దీంట్లో పెద్ద ఏముంది ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడంలో గొప్పే ఉంది అపకారికి నువకారం నెపమెన్నక నెపమెన్న కంటే వీడు ఇలా చేశాడు అలా చేశాడనే నెపాన్ని అంటే అపరాధాన్ని పైకి ఎట్టి చెప్పకుండగా అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడము నేర్పరి సుమతి నేర్పరి అంటే కుశల అనర్థం కుశల ప్రమదితవ్యం ఆ కుశల యోగ కర్మసు కౌశలం దట్ కుశల అంటే గీతా గీతాపదం అది అంటే కర్మయోగము అది యథార్థమైనటువంటి భక్తి శంకరులు ఏమంటున్నారంటే అత్యంతము అపకారము చేసిన వారి ఎడల కూడా ద్వేషము లేకుండుట వైరభావము శత్రుభావము లేకుండుట యీదృశ మద్భక్త సరే ఇటువంటి భక్తులు ఒకడు ఉన్నాడనుకోండి వాడేమవుతాడు సహా మాం ఏతి వాడు నన్ను పొందును ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అయినా శంకరులు అంటారు అహమేవత్య పరాగతి వాడు పొందదలుచుకున్నది నన్నే ఆ పురుషార్థ నిశ్చయం గలవాడు నేను ఈశ్వరుణ్ణి పొందాలి స్వర్గాన్ని పొందడము డబ్బుని పొందడము భోగాల్ని పొందడము నో కాబట్టి నేనే నన్నే పొందాలనేటువంటి సర్వోత్తమైన లక్ష్యంగా వాడు పెట్టుకున్నాడు నా అన్యా గతి కాచిద్భవతి అట్టి భక్తుడికి మరి ఒక గతి ఉండదు మరి గతి అంటే ఏమిటి స్వర్గానికి వెళ్ళాడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు మరో వెళ్ళాడు లేకపోతే ఇక్కడ మరణించి మరీ ఇంకో జన్మని పొందాడు మనిషిగా పుట్టాడు పశువుగా పుట్టాడు దేవతగా పుట్టాడు నో ఇంకో గతి గతి అంటే కర్మఫలము అని అర్థం కర్మలు ఉన్నాయిగా మరి వాడు కూడా కర్మలను చేస్తున్నాడుగా కాబట్టి వాడికి మరొక ఫలమేమీ ఉండదు నేనే వాడు పొందేటువంటి ఫలము అయంతవ ఉపదేశ ఇష్ట మయా ఉపదిష్ట హే పాండవ ఇతి ఆ పాండవా పాండవాన్నదానికి అర్థం అది హే పాండవాన అంత ప్రేమగా సంబోధించేటంటే అర్థం ఏంటంటే ఆ ప్రేమ సంబోధనానికి తాత్పర్యమేమంటే హే అర్జున నా హృదయానికి నచ్చిన మాటను నీవు నాకు చాలా ప్రీతిపాత్రుడు కనుక నేను నీకు బోధించాను వయ్ అని అనే అర్థము ఆ పాండవ అనే సంబోధనకి అర్థమది శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవా విశ్వూపదర్శనం నామా ఏకాదశోధ్యాయ అర్జున ం సతక్త భక్స్ పుపాసతే చాప్యక్షరమవ్యక్తం తాం కె యోగ విత్తమా